అందరికి ప్రజలు టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి మా యొక్క పూర్వక వందనాలు అట్లాగే దేవునికి వందనాలు దేవునికి వందనాలు ఎందుకంటే దేవుడు యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్నో సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ మీటింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది దేనికి ముఖ్యంగా అన్ని అన్ని సమస్యలలో మనకు విజయం ఇస్తుంది దేవుడు దేవునికి మేము కలక మరొకసారి మీ అందరికి ప్రజలు వాడు నా మధ్యలో పాట పాడతారు క్రైస్తల గ్రంథానికి ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దేవాతి దేవా రాజాతి రాజా సర్వశక్తి వాళ్ళ దేవ నీకే వందనాలయ్య స్థుతులు స్తోత్రాలు నాయన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాల కోట్ల కోట్ల దూతలందరు నాయన నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడని నిత్యము స్థుతిగానం చేయబడుచున్న మహాదేవా నీకేవ వందనాలు తండ్రి భయా నీరు ఆకాశం భూమిని పాదపీఠం నాయన నీ పాదపీఠం దగ్గర మరుపుతున్నాం ప్రభా అయ్యా నీ కృపా సింహాసనం అంతకు చేరి ఉన్నాం తండ్రి మామ జలమ్మి దిగండి నాయన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి నీ ఆత్మ నడిపింపు దే ప్రభా అయ్యా నాయన గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దర్శించండి మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాల తండ్రి ప్రభా నీకే వందనాలు వాక్యం చెప్పే వాళ్ళు కూడా మీరుండి మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన ప్రతి బిడ్డను కూడా నువ్వు మాట్లాడండి నీ వాక్యం చేత బలపర్చండి ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టాలా ప్రభా మీరు అక్కడికి మేము సిద్ధపడి ఉండాలా ప్రభా బుద్దిగల కనికు లాగా మేము మెలకుతూ ఉండాలా ప్రభా సిద్ధపడి ఉండాలా తండ్రి సహాయం చేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాల్ చెల్లించుకున్న దేవ ఈ ఆరాధనంతో తోడుండండి పాటల ద్వారా మీరు మయం పొందండి దేవా నీకే వందనాలు తండ్రి గ్రూప్ ల ప్రభా అనారోగ్యంతో బిడలను జ్ఞాపకం స్వస్థపరిచండి ప్రభావిని వారికి రక్షణ మారు మనసు దేయండి ఇంకా ప్రభా రక్షణ లేని బిడలకు రక్షణ దయచేయండి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి ప్రభా నీకే స్తోతులు స్తోత్రాలు జాయిన్ కావాల్సిన త్వరగా జాయిన్ అయ్యట సహాయం చేయండి ప్రతి ఒక్క సైతం ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా పరిశుద్ధడానికి వందనాల తండ్రి నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా బలపరిచేయండి ప్రభా నీ సేవలు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి నీకే వందనలేసీ ఆరాధన ఈ ప్రార్థన మీటింగ్ అంతట్లో కూడా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపదై మీరే మాతో తండ్రి మీరే మాతో మాట్లాడమని తండ్రి నీకు మమ్మల్ని అందరినీ కృపగాల పరిశుద్ధి వేడుకుంటున్నాను దేవునికి వంద పాట పాడే దేవు నామాన్ని మేము కలుస్తాం నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవులేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా ాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు తుడచి నా చెయ్యి పట్టవు బాధ కలుగు వేలలో నెమ్మది నాకు ఇచ్చావు నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నన్ను విడువ నా దేవుడైనావు నీవే లేకపోతే నీనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా లేని రోజు అసలు రోజే కాదయా నీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే ఈ నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తున్నావు కృపా క్షేమమిచ్చావు నీవు నా సవు కృపా క్షేమమిచ్చావు నీవే లేకపోతే నేను అసలేనయా నీవే లేకపోతే నేను నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా అసలు రోజే కాదయ్యా నీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయాకపోతే నేను అసలేనో లేనయా అల్లలు థ్యాంక్ యూస్టర్ బ్రేదర్స్ అందరూ ప్రైజ్ లోడ్ కనెక్ట్ కాలా ఇంకా చేసిన కదా సరే మన మధ్యలో చక్క వాస్తా బ్రదర్ ప్రైజ్ కాదు మీరు వాక్యం అందించండి బ్రదర్ వాయిస్ హలో ప్రైజ్లాడు అండి అందరికీ ప్రైజ్లాడు ప్రజలు ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర ప్రేమ నమ్మకం జీవము కలిగిన దేవా జీవాధిపతి మీ నామానికి ఎంతో వందనాలు సుధులు స్తోత్రాలు ప్రభా తండ్రి ఇంతకాలం ప్రభా మీ ఆబ్దాలతో కాచి కాపాడే విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అరవై ఐదుగా అయినా మరొక మా జీవితాన్ని మీరు అనుగ్రహించారు మీ పాదశాన్ని చేయరు ప్రభా అదిగోనైనా ఒక సమయాన్ని ప్రభా వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్న బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అరవై ఐదుగోనైనా ఇప్పటి వరకు అయ్యా ప్రార్థనలో అయ్యా మీరుండి మహిళ పొందారని నమ్ముతున్నాం వాక్యాన్ని అయ్యా మేము చెప్పుకోబోతుండగా అయ్యా మాతో మా మధ్యలో మీరుండండి అయ్యా ఎక్కడున్నో మా సొంత ఆలోచనలు సొంత జ్ఞానం సొంత తలపులు కాక అయ్యా మీ ఆత్మ నడిపింపు మీద ఆధారపడి ప్రభా అయా ఎదుగు అయినా మేము మీ మాటను మా నోట్లనుంచుకోవడానికి అనుగ్రహించమని ఏసే నామంలో అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునామాన్ని మీ అందరికీ నమగ్నాలు అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము మనం ధ్యానం చేద్దాం పదిహేడవ అధ్యాయంలో దీంట్లో మొత్తం సుమారు ఐదు భాగాలుగా ఈ పదిహేడవ అధ్యాయాన్ని విభజించడం మనం చూస్తాం మొట్టమొదటిగా చూస్తే ఒకటి నుంచి నాలుగు వచనాలలో పౌలు దశలోనికలో ఏ విధంగా పరిచర్య చేస్తూ వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఇక్కడ వాడు ఏమంటున్నారంటే ఇక్కడ ఒకసారి చదువుదాం వారు అంబిపోలి అపోలోనియా పట్టణాల మీదుగా వెళ్లి తెసలోనికు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరంలో మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజం వారికి వారి యొక్కకు వెళ్లి క్రీస్తు శ్రమ మృతులలో నుండి లేచి లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తు క్రీస్తుయునాడని లేఖనముల నుండి దుష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారికి మూడు విశ్రాంతి దినములు తగ్గించు ఇక్కడ మూడు విశ్రాంతి దినాలు మూడు ఆదివారాలు వీళ్లతో ఈ సంఘంతో ఉండి పౌరులు క్రీస్తు ఏ విధంగా శ్రమపడి మృతి పొందారు అనేటువంటి విషయాన్ని తర్కిస్తూ ఆయన ఆయన ఆయన మరణాన్ని ఆయన భూస్థాపితాన్ని ఆయన శ్రమను ఆయన తిరిగి లేపబట్టడానికి పునరుద్యమం గురించి ఆ ఇక్కడ ఆ పునరుద్యమం గురించి వాళ్ళు పునరుద్ధానం గురించి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ మూడు దినాలు అనేకులతో వాళ్ళు తర్కిస్తూ చాలా విస్తారంగా దానిమీద వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటా వస్తే వాళ్ళలో ఘనత కలిగిన స్త్రీలు అనేకులు ఆయన చెప్పిన దానికి ఒప్పుకొని ఆయన్ని వెంబడించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆయనతో పాటు ఆ పౌరుశిల కూడా ఉండడం జరుగుతుంది ఆ వీళ్ళున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను వాటి అన్నింటిని గమనించి అక్కడ ఉన్న సమయంలో కొంతమంది యూదులు ఆయన మీద మచ్చరపడటం ఎందుకంటే యూదుల మత ఆచారాలు చాలా భిన్నంగా ఉంటాయి అయితే అవి పాత నిబంధన దగ్గర నుంచి నామకార్థమైనటువంటి వాటిగా ఏదో అక్షర ఉన్నటువంటి వాటిగా ఉంటున్నాయి గానీ దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతులుగా ఈధులు ఆచరించుకునేది ఏంటంటే వాళ్ళ విధి విధానాలన్నీ ఒక రకమైనటువంటి ఆ వాళ్ళ బోధలన్నీ ఒక విధానమైనటువంటివి కాని యేసు ఎప్పుడైతే వచ్చారు ఈ లోకంలోకి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన బోధించే విధానం అనేది మారిపోయింది అంతకుముందు యూదులు అనేవాళ్ళు అందరికీ ఈ అవకాశం ఇచ్చేవాళ్లు కాదు గాని వారు వాళ్లలో ఏర్పరచుకున్న యాజకులకు మాత్రమే వారు మాత్రమే వారు ఏం చేసేవారు అని అంటే ఆ బోధించడానికి అవకాశం ఉండేది వారు చెప్పింది వినేవాడు వాళ్ళు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం లేకుండా ఆ మొట్టమొదటి ఆది ఖండానికి ఆ ఐదు ఖండాలకు లేదంటే ఫస్ట్ ఉన్నటువంటి ఆ ఫైవ్ చాప్టర్స్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చి అంతటితోనే ఆగిపోయారు గాని నెక్స్ట్ లెవెల్ లోకి విధులు రాలేకపోయారు వాళ్ళు ఏదైనా కాని వాళ్ళు బలిచ్చే విధానం గానీ వాళ్ళు ప్రార్థించే విధానం గాని వాళ్ళు ఆచరించే విధానాలు గాని చాలా భిన్నంగా ఉండేవి కాబట్టి యేసు ప్రభు వచ్చి ఎప్పుడైతే ఆయన మార్పి నేర్పించుకుంటూ వచ్చారోసు ఎప్పుడైతే కొన్ని విధి విధానాలను ఆయన కొత్తగా నూతనంగా బోధిస్తూ వచ్చారో వాటిని చూసి యూదులే కానివ్వండి పరిచయలే కానివ్వండి శాస్త్రులే కానివ్వండి ఆ సద్దుగానివ్వండి కొంతమంది ఆయన మీద మచ్చరపట్టడం అనేది అక్కడి నుంచి మొదలైన ఎక్కడి వరకు వచ్చిందంటే ప్రభు మరణానంతరం యేసు మరణానంతరం శిష్యులు ఆ బోధను వారు బాగా అభ్యసించుకొని వారు వంట ముఖ్యంగా ఈ శిష్యు ఈ పౌలు దాన్ని బాగా వంట ప్రభు కోసం పరిచయ విషయంలో ఎంతో తపన పట్టు అనేది చూస్తాం అదే విషయాలను ఆయన ఇక్కడ ప్రభు ఏ విధంగా మరణించారు ఏ విధంగా ఆయన సమాధి చేయబడ్డారు ఏ విధంగా ఆయన మరల పునరు కలిగి పునరుద్ధానం పునరుద్ధానం కలిగి ఆయన మరల మరలా నూతన జన్మని మరలా ఆయన ఆ మరణాన్ని జయించి మరణాన్ని ఓడించి గెలవడం అనేది ఏ విధంగా జరిగిందనే విషయాలను తర్కిస్తూ వస్తే ముఖ్యంగా అక్కడ కొంతమంది స్త్రీలు దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే వెంటబట్టడం అది నిజమైన పోతేనని చెప్పి చేసుకుంటూ వచ్చారు అయితే వీళ్లలో వీళ్ళు చాలా గనులు ఈ స్త్రీలు చెప్పింది ఊరికి చెప్తే విని దాన్ని వదిలేసేవారు కాదు ఏదో లేదంటే ఇదేదో కొంచెం బాగుందే ఇదేదో కొంత కొత్తగా ఉందే ఇదే చెప్తే నిజంగానే నమ్మశక్యంగా ఉందే అని అనుకోని ఆ భ్రమలో ఉండి ముందుకు వెళ్లే వాళ్ళు కాదంట వీళ్ళు లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి చెప్పిన వాక్యాన్ని చెప్పిన మాటలను దీంతో పోల్చుకుని ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు తరికించుకోవడమే కానివ్వండి వాళ్ళల్లో వాళ్ళు సాటిస్ఫై అవటమే కానివ్వండి చేసుకుంటూ వచ్చేవాళ్ళు అంటే బేసిన్ బైబిల్ని ఆధారంగా చేసుకొని దీంట్లో ఉన్నది నిజమేనా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినా అని చేసుకుంటూ వేరే చేసుకుని వచ్చేవాళ్ళు వాళ్ళు అంత వైజుగా అంత తెలివిగా ఉండేటువంటి వారు పెరగేవాళ్ళు అట్లాంటి వాళ్లే వాళ్ళు ఏమైందంటే ఈ పౌరులు చెప్పినటువంటి దశలనికల్లో పౌరు చేసినటువంటి పరిచర్యను వాళ్ళు నమ్మి విశ్వసించి వెంటబట్టం చూస్తాం ఆ తర్వాత అయితే యూదులు మచ్చరపడి పని లేక తిరుగు కొందరు దృష్టిని ముంపుచ్చి పట్టణం మెల్ల అల్లరి చేర్చు ఏ సోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుకు ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసేది ఇంకా యా అనగా ఏమని అన్నారు అని అంటే స్వస్థపరచుట అని ఒక అర్థం కూడా వచ్చింది వీళ్ళు ఈ ఈ యాస ఇంటి మీద పడి మీరు చేస్తున్న పనులేంటి మీరు బోధించేటువంటి విధానం ఏంటి మీరేదో చేస్తున్నారని చెప్పి ఈ చేసే పరిచయలే కానివ్వండి క్రీస్తులని కొత్తగా పరిచయం చేస్తున్నారు మన కైసారు కాకుండా లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ కాకుండా వీళ్ళేదో కొత్త బోధన తీసుకొచ్చి చెప్తున్నారు మనం నమ్మేటువంటి యూధులు సిద్ధాంతం కాకుండా వీరేదో నూతనమైనటువంటి సిద్ధాంత సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి జనంలో విపరీతంగా దీన్ని ప్రసిద్ధి చెందేటట్టుగా వీరు దాన్ని విస్తరిస్తున్నారు దాని గురించి చెప్తున్నారు అని చెప్పి వీరి మీద పడి మచ్చరపడి కొంతమంది వీళ్ళతో పాటు అల్లరి గొడవ చేసే వాళ్ళని కొంతమంది అంటే ఏర్పరచుకొని వారితో ఏం చేశారంటే యాసవనం అనేటువంటి ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఏమంటున్నారంటే అక్కడ ఒక మాట అంటారు ఏమంటారంటే ఆరో వచ్చిన లాస్ట్ చిట్ట ఏమంటారంటే అయితే వారు కనబడున్నందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణంలో అధికారులు ఏదో ఈడ్చుకుని పోయి భూలోకమును తల్లక్రింగులు చేసి వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు భూలోకాన్ని తల్లక్రింగులు ఏ విధంగా భూలోకాన్ని తల్లక్రింగులు చేయగలము ఇక్కడ ఈయన మూడు రోజులు పరిచయం చేశాడు ఆయన జననాన్ని ఆయన మరణాన్ని ఆయన పునరుత్ ఈ మూడు విషయాల్ని ఆయన జననం ప్రత్యేకమైందే ఆయన మరణం కూడా ప్రత్యేకమైందే పునరుత్నం కూడా ప్రత్యేకమైందే ఆయనలా పుట్టుక ఎవరు పుట్టలేరు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన పుట్టారు ఒక కన్యక గర్భవతి అయ్యి ఒక బిడ్డను కని ఆయన కన్న విష విషయంలో కూడా ఆయనకి జన్మనిచ్చే విషయంలో కూడా ఎవ్వరూ కూడా వాళ్ళని కనీసం ఆ వాడికి చిన్న స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు అలాంటి దారుణమైనటువంటి ఆ చలిలో దారుణమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన పుట్టుక ఒక గొప్పగా ఉంది చాలా గొప్పగా ఉంది ఉదయం ఎక్కడో ఒక పాట విన్నాను పువ్వు పుట్టినప్పుడు తన ఆ పువ్వు పరిమళిస్తుందంట పువ్వు పుట్టుతానే ఆ పువ్వు పరిమళిస్తుందంట అట్లాగే క్రీస్తు పుడతానే ఈ లోకానికి వెలుగునిచ్చారంట పుట్టుతానే వెలుగునిచ్చారంట ఆయన పుట్టినప్పుడు ఒక తార ఆ అక్కడికి ఏమైందంటే మార్గాన్ని చూపించింది అంతకుముందు ఎంతో మంది పుట్టారు అంతకుముందు ఎంతో మంది రాజులయ్యారు ఎంతో మంది గనులు ఎంతో మంది జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలుగా గొప్ప గొప్ప రాజ్యాలలో పనిచేసినటువంటి గొప్ప తెలితట్లుగా ఉన్నవాళ్ళు పుట్టారు గానీ కాని ఇలాంటి సైన్ ఎక్కడ ఇలాంటి సూచిక క్రియ ఎక్కడా జరగలేదు కాబట్టి ఆయన పుట్టుక అనేది ప్రత్యేకమైంది తర్వాత నెక్స్ట్ లెవెల్ కు వచ్చేపాటికి ఏమైతుందంటే ఆయన మరణించిన విధానం కూడా ప్రత్యేకమైందే ఆయన్ని ఎంతగానో శ్రమ పెట్టారు ఎంతగానో బాధించారు ఎంతగానో ఆయన్ని ఆ మరణానికి ఎంత శ్రమను ఆయనకి ఇచ్చి ఆ శ్రమ ద్వారా మరణాన్ని ఇచ్చేశారు చనిపోయి ఉంటారని చెప్పి తీసుకొని ఎవరు తీసుకెళ్ళకో కుడా ఆ చనిపోయిన తర్వాత బాడీకి కాపలాగా ఒక సీలేసి కాపలా దానిని పెడితే ఆ రాయంతా అట్లా దొల్లిపోయి ఆయన సజీవంగా బయటికి రావడం చూస్తాం ఇంతకుముందు ఎంతో మంది చనిపోయి భూమి పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు యేసు క్రీస్తు ప్రభు వరకు లేచిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ లేరు ఎక్కడన్నా లిఖించబడిందా అంటే ఎక్కడా లేదు అంత ముందు అందుకే ఆయన పుట్టుక యుగానికి ఒక గొప్ప సూచిక అయింది ఆయన మరణం అనేది ఒక గొప్ప సూచిక అయింది అందుకే ఏమంటారంటే క్రీస్తుకి శకం క్రీస్తుకి ఒరు అనేటువంటి మాటను అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కాలాన్ని విభజించడానికి ఒక మూలం అందుకే దీని ఏమన్నారంటే క్రీస్తుకి ఆ విషయాలన్నీ ఆయన ఎలా చనిపోయారు ఆయన్ని ఎలా శ్రమ పెట్టారు ఆయన ఎలా బాధించారు అనే విషయాలను మూడు రోజులు అంటే మూడు మూడు దినాలు మూడు ఆ విశ్రాంతి దినాలు మూడు విశ్రాంతి దినాలు మూడు వారాలు పాటు ఆ సంఘానికి వివరించినప్పుడు వారు అంతగా ఆ ధ్యానం చేశారన్నమాట చేసినప్పుడు వెంబడించబడ్డారు అలాంటి పరిచర్య పౌరులు చేసినప్పుడు భూమి తలకిందులైంది అంతేకాదు కాని పౌరులు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎక్కడ ఆయన పరిచర్య చేసినా సరే ఎవరి దగ్గరికి వెళ్లి ఏ మేడ వాడు ఒక చిన్న సమూహంగా కూడుకున్నా సరే గొప్ప గొప్ప సంగతులు జరిగినాయి చాలా గొప్ప సంగతులు జరిగినాయి చనిపోయిన వాళ్ళని తిరిపి తిరిగి లేపబట్టడం చూస్తాం ఆయన ప్రసంగిస్తా ఉంటే ఒక చిన్నవాడు ఆ కిటికీలో ఉండి నిద్రలో జారి పడి పడిపోయి సరిపోతే వెంటనే వచ్చి లేపటం చూస్తాం అలా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు కానీ పౌరు మినిస్ట్రీలో పౌరు పరిచర్యలో ఎంతో గొప్ప గొప్ప కార్యాలను గొప్ప గొప్ప సంగతులను చెప్పటమే కాకుండా జనాలకు కనపరిచాడు ఆయన ఆ కనపరిచే క్రమంలో ఆయన ఎంత ప్రయాసపడ్డారో ఆయన ఎంత ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారు ఆయన మీద ఎంత ఆ అభిషేకాన్ని తెచ్చుకున్నారో కదా అది సాధారణంగా వచ్చేది కాదు ఎందుకు అని అంటే ప్రతి మినిస్ట్రీలో ఎక్కడో వచ్చాటో ఏదో ప్రపకంగా మనకు సవాళ్లు లేదంటే ఆ కొన్ని రకాల శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి ఈయన ఈయన మినిస్ట్రీలో ఎంతో పక్క నుంచి ఘనంగా గొప్పగా జరిగించబడితే ఇక్కడ ఏమైంది అంటే ఇదిగోండి ఈ యూదుల ద్వారా ఈయన ఈయన ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఆయన్ని వాళ్ళు తృణీకరించే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఈయన ఏదో చేస్తున్నాడని చెప్పి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేటువంటి సందర్భం కూడా వస్తుంది పౌలు ఆ పదహారం వచ్చిన దగ్గర చూస్తే పౌలు ఏజెన్స్ లో వారి కోసం కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండి చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినూ తాను కలుసుకొని వారితోనూ తత్కరి తర్కించు ఆ విగ్రహాలు విగ్రహారాధన ఆ పరిస్థితులు ఆ ఏథెన్స్ లో ఆ ఏథెన్స్ లో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి పనులను చూసి ఆయన బహుగా దుఃఖపడి కలత చెంది ఏం చేశారు అనంటే దాన్ని ఏం చేయగలరు అనంటే ఒక విధానంలో ఒక సిస్టమేటిక్ ఒక స్ట్రాటజికల్ గా ఆయన కొన్ని వ్యూహాలతో కూడినటువంటి పరిచయం చేసుకుంటూ వస్తాడు ఆ క్రమంలో ఇక్కడ ఏమవుతుంది అనంటే వారిని చూసినప్పుడు వచ్చి బాహాటంగా వారిని ఎదురుగా నువ్వు చేసేది పొరపాటు నువ్వు చేసేది తప్పు అని ఎవరు ఒప్పుకోరు ఎవర్ దగ్గరికైనా వెళ్లి అయ్యా మీరు ఆరాధించేది మంచిది కాదు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అది సరైన మార్గం కాదు అది విధానం కాదు అని చెప్తే వారు ఎవరు కూడా అంగీకరించరు దాన్ని ఒప్పుకోరు దాన్ని ఎందుకు అని వారు ఎంతో భ్రమలో ఉన్నారు కాబట్టి అదే కాదు కొన్ని కొన్ని బైబుల్ ప్రకారం కొన్ని కొన్ని మనం బహాటంగా కొన్ని సంఘాలతో కూడా చర్చించలేము ఈ రోజు కూడా కొన్ని విషయాల్లో ముఖ్యంగా దశ భాగాల విషయాల్లో కానివ్వండి లేదంటే వాళ్ళ డాక్టరీ విషయంలో కానివ్వండి లేదంటే ఆ పా ఫాల్స్ అనేది ఇప్పటికే ఎప్పుడు నుంచో అది చాప కింద విస్తరించి అదే నిజమనుకొని ఉండేటువంటి అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తా ఉంటాం అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తా ఉంటాం అలాంటి సందర్భాల్లో మనం ఉన్నది ఉన్నట్టు గనక బోధిస్తే రెండోసారి సంఘాల్లోకి ఎంట్రీ కూడా ఉండదు ఒప్పుకోరు వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయరు అట్లా కొన్ని విషయాలు కాంట్రవర్షియల్ టాపిక్స్ ని ఎత్తకుండా ఉండడమే మంచిది లేని చెప్పి వాటి చోటుకు పోకుండా మనం ఏం చేస్తామంటే మంచిగా చక్కగా ఏదైతే ఉంటదో దాన్నే వివరించడానికి లేదా దాన్ని ఎక్కువగా ధ్యానించడానికి ఇష్టపడతాం గాని వాటిని టచ్ చేయడానికి ఇష్టపడడం ఎందుకో నేను అంటే జనం ఒప్పుకోరు కాబట్టి అలాగే ఎక్కడ కూడా ఏమైంది అని అంటే వాడు నిండి భయంకరంగా ఉన్నప్పుడు ఆయన దాన్ని చూసి చాలా బాధపడి ఏం చేశాడు మొట్టమొదటి స్టెప్ గా ఏం చేశాడు అంటే వాళ్లతో వన్ టు వన్ అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళు సంత ఉన్నారా వాళ్ళు ఎక్కడైనా ఎక్కడైనా పట్టణాల్లో ఉన్నారా ఇంకెక్కడన్నా కనిపించినప్పుడు వాళ్లతో కొంతమందితో ఏం చేస్తా ఉన్నారంటే ఆయన డిస్కషన్స్ చేస్తూ తర్కిస్తు వచ్చారు అట్లా వచ్చిన క్రమంలో కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతోనూ పత్తి పనులైన వారితోనూ ప్రతి తను కలుసుకొని వారితోను తర్కిస్తూ వచ్చారు ఎక్కడ ఇతర సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు గాని లేదంటే ఎక్కడైనా సంత ఉన్నప్పుడు గాని వ్యక్తిగతంగా ఇంకెక్కడ ఉన్నప్పుడు కానివ్వండి ఆయన ఏం చేస్తూ వచ్చారు అని ఆయన ఆ విషయాలన్నిటి గురించి తర్కిస్తూ వచ్చారు వాటి గురించి వివరిస్తూ వచ్చారు వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు మాట్లాడుతూ వచ్చి వారిని మానసికంగా మెంటల్ గా వారిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన బోధిస్తూ తర్కిస్తూ వస్తున్నారు కాని కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వదలబోధలు చెప్పున్నది ఏమిటని చెప్పుకునేది అతడు కేసును గుర్చి పునరుద్ధానం గురించి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్ని దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునేది అన్ని దేవతలను ప్రచురించుకున్నాడని కొంతమంది చెప్పుకున్నారు ఎవరు చెప్పుకున్న నిజంగా క్రీస్తులు ఎరగని లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి కాదు కానీ దేవుని ఎరగినటువంటి ఆ యోధులే వాళ్ళు కాకుండా వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి ఆయన అప్పటికి మరణించినప్పటికీ ఆయన శ్రమ పొందినప్పటికీ తిరిగి లేపబడినప్పటికీ ఆయన్ని ఇంకా ఆ అంగీకరించలేనటువంటి మనసు అందుకని ఏమంటారంటే ఇడు ఇతను ఈ వదరబోతు వదరబోతు ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తుని పరిచయం చేస్తా ఉన్నాడు ఒక అన్య మతాన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు మనకంటూ ఒక మతం ఉంది మనకంటూ కొన్ని కట్టడాలున్నాయి మతపరమైన సిద్ధాంతాలు ఉన్నాయి అవి కాకుండా వీరు ఈ సిద్ధాంతాలను కనుక బోధిస్తే మన జన్మలు లెక్క చేయరు అనేటువంటి మనసుతో వీళ్ళు ఉన్నారు అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని పొగ్గు అను సభయంతో తీసుకుని నీవు చేయించున్న ఈ నూతన బోధ ఎట్టితో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని కొత్త సంగతులు మా చెవిన వినిస్తున్నావు గనుక వీటి భావం ఏమి మేము తెలుసుకో కూర్చున్నామని చెప్పిది ఏదో కొత్త సంగతులు ఏదో చెప్తున్నావు అంటా ఏదో కొత్త కొత్త విషయాలు ఏదో చెప్తున్నావు కదా మాకు తెలియనియ్యి నువ్వు మాత్రమే చెప్పగలిగిన చెప్తున్నావు కదా అవేంటి మాకు కూడా చెప్పు ఆల్రెడీ మా చెవిని పడ్డాయి ఇంకా మేము వాటి గురించి వివరణంగా తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి వ్యంగ్యంతో కూడినటువంటి లేదంటే వ్యంగ్యంతో హాస్యంతో కూడుకున్నటువంటి మాటలను కొంచెం ఆయన్ని ఆ నిరుత్సాహపరిచేటువంటి మాటలను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పౌరు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏజెన్సీ వాళ్ళు అక్కడ నివసించు పరదేశంలో ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటూ చెప్పుట ఎందుకు మాత్రమే తాము కాలం వారు ఏదో కొత్త కొత్త తెలుసుకుందాం ఆ ఆలోచనతో అలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆయన మీద ఏదో అనాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే ఒక స్ట్రాటజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఒక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు వాస్తవంగా మనం కూడా మనవాడు కూడా కొన్ని సందర్భాల్లో చేసేటువంటి పొరపాట్లు ఏంటి అని ఎవరైతే బాహాటంగా వ్యతిరేకిస్తారో వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా కొంచెం గొడవపడినటువంటి మార్గంలో కొన్నిసార్లు అది కాంట్రవర్సీలకు వెళ్లే విధంగా కొన్నిసార్లు ప్రకటిస్తూ వస్తారు ఇబ్బందులు ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో అన్ని లేని వారు తెలుసుకోలేని దేవుణ్ణి ఎరగని వారు వాళ్ళు చేస్తున్నదే నిజమనుకున్న వాళ్ళు కొట్టిన సందర్భాలు ఉన్నాయి తిట్టిన సందర్భాలు ఉన్నాయి వెంటబడినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనం తెలిసిన చోట్ల చూస్తానే ఉన్నాం కొన్ని సోషల్ మీడియాలో కనపడే కొన్ని సోషల్ మీడియాలో కనపడకోకుండా ఎన్నో రకాల శ్రమలు అనుభవించినటువంటి వారు మరణం వరకు వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనాలందరినీ పిలిపించి ఆ వాళ్ళందరి చుట్టూత ఒక ప్రతిజ్ఞ జయించారు ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలతో ప్రతిజ్ఞ జయించారు ఆ ప్రతిజ్ఞ ఏంటి అంటే మేము ఖచ్చితంగా హిందువులుగానే ఉంటాము ఆ ఈ భారతదేశంలో ఏ మతం అయితే ఉందో ఆ మతాన్ని మేము అనుసరిస్తాము అని అట్లా అనుసరించకపోతే ఉండలేము అని ఒకవేళ బలంతా ఒప్పుకోపోతే అక్కడే కొట్టిన కొట్టిన వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు శ్రమను వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా శ్రమలకుండా పోవాల్సిందే మనం శ్రమను అనుభవించాల్సిందే కాని ఆ శ్రమ ఏ శ్రమ అని అంటే ఆ దేవుణ్ణి కలిగి ఆ దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమని అనుభవించడం మంచిదే అయితే అక్కడ ఇక్కడ చాలా వ్యూహంగా పౌలు అను చెప్తూ వస్తాడు ఏం చెప్తున్నాడు అంటే అయ్యా నిజమేను నేను చూసింది ఏమీ లేదు మీరు భక్తి విషయంలో బహు భయంకరమైనటువంటి భక్తి కలిగిన వారు మంచిగా ఆరాధించేవాళ్ళు మీలాంటి వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు కానీ నాకొకటి దోచు నాకు ఒకటి ఏంటి అని అంటే ఏమంటాడంటే అరే అరియో పగు మధ్య నిల్చి చెప్పిన దేవనగా ఏదేసు వాళ్ళారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారా ఉన్నట్టు నా కనబడుచున్నది చూడది అన్ని విషయాల్లో మీరు బాగా భక్తి కలిగిన ప్రతి విషయంలో చిన్న విషయంలో పెద్ద విషయంలో అది ఇదేం కాదు మీరు ఏ విషయంలోనైనా మంచి భక్తి కలిగినటువంటి కాని అది మీరు తినే విషయంలో బయటికి వెళ్లే విషయంలో మళ్ళీ లోపలికి వచ్చే విషయంలో మీరు బయట ప్రయాణం చేసే విషయంలో ప్రతి దాంట్లో ఎక్కడికి వెళ్ళినా ఆ భక్తిని కనపరిచే విధంగా మీ ప్రవర్తన అంతా ఉంటది అది ఎటుబాటు చూసి అయ్యో వీళ్ళెంత భక్తి పరులో వీళ్ళెంత భక్తి కలిగిన వారో అని తెలుసుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటది మీరు నిజంగానే అంత భక్తికి పరులే భక్తి కలిగిన వారే అయితే నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడేను దాని మీద తెలియబని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అయ్యా మీరు నాకు బలిపీఠం కనిపించింది మీరంతా బలు అర్పిస్తున్నారు కదా మీరు మంచి భక్తి కదా నేను అట్లా వెళ్తా ఉంటే ఆ విగ్రహాల దగ్గర నాకేం కనిపించిందంటే బలిపీఠం కనిపించింది ఆ బలిపీఠం మీద కింద ఇట్లా రాసిపెట్టింది అదేంటి అని అంటే తెలియని దానికి అని వ్రాసి పెట్టున్నది అంటే మీరు చేసేటువంటి భక్తి మీరు చేసేటువంటి ప్రార్థన మీరు మీకున్నటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియని దానికనే అక్కడ రాసి పెట్టుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే వాటి వరకు మనం కూడా ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనం బాహాటంగా వాళ్ళని వ్యతిరేకించలేము మీరు చేసేది తప్పు అని చెప్పలేము ఎవరికి చెప్పలేము కాబట్టి వాళ్ళకి చెప్పాలి అని అంటే ఇదిగోండి ఈ మార్గాన్ని ఎంచుకోవాలి ఈ మార్గం ద్వారా వెళ్తేనే వాళ్ళు చెప్పగలరు ఫస్ట్ రీజన్స్ చెప్పాలి కొన్ని కొన్ని రకాలైన కారణాలు చెప్పాలి ఆలోచించే వాస్తంగా మరి ఈ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు తెలియదు కాని ఆదికాండంలో ఆదికాండంలో చూస్తే ఆ ఆదికాండం ఆ మూడో అధ్యాయంలో ఏ అంటే ఆ అవదరికి వచ్చినప్పుడు ఆ సర్పం కుయుక్తితో ప్రవర్తించి ఏం చెప్తుంది అని అంటే ఈ పనులు తిన దినమున నిత్యముగా మీరు బ్రతుకుతారు మీ కన్నులు తెరవబడతాయి తర్వాత మీరు దేవతారూపాన్ని కలిగి ఉంటారు అని చెప్పినప్పుడు వాళ్ళకి జ్ఞాపకం ఉన్నా కూడా దేవుడు ఈ పళ్ళు తినొద్దన్నాడు కదా అని అవునా అయితే ఈ పళ్ళు తిని దెనుగున మీరు చావనే చావరు మరి దేవుడేమో ఈ పళ్ళు తిన్న రోజున మీరు కచ్చితంగా చచ్చిపోతారు అని చెప్పాడు కదా అని అవును ఈ పళ్ళు తిని దినుగున మీరు చావనే చావరు మీకన్ని విషయాలు తెలుగుతాయి మీ మీ కళ్ళు తెరవబడతాయి అంటే ఎప్పుడు దాకా మూసుకొని పోయి అనే విషయాన్ని వాళ్ళు కూడా గ్రహించుకోలేము అవునా కళ్ళు తెరవబడతాయా అంటే లాజికల్ గా ఎప్పుడైతే వెళ్తారో తెలియకుండా గుట్లో పడ్డట్టు అయితే ఇక్కడ లాజికల్ గా పోయేదే లేదు సేమ్ అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా ఇచ్చేయాల యసు ప్రభు దగ్గర కూడా ఆయన నరది జనాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాన దగ్గరకు వచ్చి ఇదిగో నేను ఇలా కూర్చి నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడ కదా ఇక్కడ నుంచి దూకు నువ్వు ఆకలిగా ఉన్నావు కదా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను ఇదిగో నాకు సాగినప్పుడు ఇవంతా నీకు ఇస్తాను అని చెప్పి ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు దేవుడు వాక్యంతోనే బుద్ధి చెప్పినప్పుడు అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తావు ఇవి ఏంటి అని అంటే మనకు నేర్పిస్తున్నాయి ఎవ ఎప్పుడైనా మనకి అపవాది కానీ అపవాది సంబంధికులు గాని లేకపోతే వేరే ఇంకెవరినన్నా గాని మన మార్గంలోకి తీసుకొచ్చుకోవాలి అని అంటే వారితో తగ్గించాలి అనంటే ఏ విధంగా తర్కించగలం ఏ విధంగా వారిని మన మార్గంలోకి ఆహ్వానించగలం అని అంటే ఒక్కటే ఒక మార్గం అది ఏంటి అని అనంటే ఆ విధానాలు వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి వారు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్ముతున్న దానిలో ఉన్నటువంటి ఆ లోపాన్ని వారి ఎత్తి దాని ప్రకారం వారిని సరిచేసుకుంటూ సవరించుకుంటూ తీసుకుని ఇక్కడ పౌరులు అదే పని చేశారు ఆయన ఏం చేశారు అనంటే మీరు మంచిగా భక్తి కలిగిన మీరు మంచిగా అన్ని విషయాల్లో భక్తి కలిగిన వారే కానీ నేను మీ ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ విగ్రహాలను చూస్తూ వెళ్ళినప్పుడు ఆ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి బలిపీఠాలు నాకు కనిపించినాయి ఆ బలిపీపీటాల మీద మీరు ఏమైతే బలు అర్పిస్తున్నారో ఆ బలు కింద రాసి పెట్టింది తెలియని దానికి అని మీరు తెలిసిన దానికి మీ బలు మీరు అర్పిస్తే అది ప్రయోజనకరం మీకు అది మీకు శ్రేయస్కరం దానివల్ల మీకు మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి తెలియని దానికి ఇస్తానంటే దేనికి ఇస్తానట్టు అది మీరు తెలియదు కదా అనేటువంటి విషయాన్ని వారితో పౌరులు చెప్తున్నాడు నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనపడేను దాని మీద తెలియబడని దాని తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారు దేని నేను మీకు ప్రోత్సహించుచున్నాను దానినే మీకు నేను ప్రోత్సహించున్నాను మీరు తెలియని దానికి చేస్తున్నారు కదా మిమ్మల్ని చూసినప్పుడు మీరు తెలియని దే మీరు భక్తి ఆ బలు ఇస్తా ఉంటే మీరు తెలియని దానికి ఇస్తా ఉన్నారు కానీ అదే భక్తిని అదే విధి విధానాన్ని మీరు తెలిసిన దానికి తెలిసిన దేవునికి మీరు అర్పిస్తే దాని వల్ల ప్రయోజనం ఉంటుంది దాని గురించి నేను చెప్తున్నాను వినండి అని చెప్పి పౌలు వారికి చెప్తున్నారు ఆయన మార్గంలో తీసుకొచ్చుకుంటున్నారు ఆయన మెల్లిగా వాడికి ఆ వాస్తవాలను బయలుపరుస్తూ తెలియజేస్తూ వారికి వారు చేసినటువంటి పొరపాటును వారిని సరి ఒక అవకాశాన్ని పౌలు వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాడు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభోయనందున హస్తకృతి ఆలయంలో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు మీరేం చేస్తారంటే ఆ ఆ చేతులతో మీరు నిర్మించుకొని ఆ చేతులతో మీరు ఏదో చేస్తున్నారు చేతులతో చేస్తే చేతులతో చేసే ఇచ్చేటువంటి పువ్వులే కానివ్వండి చేతులతో ఇచ్చేటువంటి బలే కానివ్వండి చేతులతో చేసేటువంటి ఆ ఆ ఏదైతే ఉందో ఆ తతంగం ఏమైతే ఉందో అవన్నీ కాదు గాని మీరు చేయాల్సిన కార్యం ఏంటంటే అది మీరు మనసుతో చేయాల్సిన పని మీరేదో తీసుకొచ్చి ఇచ్చి మీరేదో తీసుకొని వచ్చి ఒక పశువునో లేదంటే ఒక పావురాణి నో లేకపోతే ఒక పెట్టనో దేనో తీసుకొని వచ్చి అక్కడ మీరు బలిగా ఇస్తే అది మీరు తెలియని దేవునికి ఇస్తున్నారు తెలిసిన దేవుడు అవి కాదు కాని ఆయన మనకు ఊపిరి జీవం ఆయనే ఉన్నారు ప్రతి ఒక్కరికే ఆయన ఆయన వల్లే కలుగుతుంది ఈ భూమి మొట్టమొదటి దగ్గర నుంచి ఇప్పటి వరకు పునాది దగ్గర నుంచి జగత్తుకు అందలి సమస్తములో నిర్మించిన దేవుడు తానే ఆకాశాన్ని గాని భూమిని గాని ప్రభున్నాడు ఆయన ఆయన ఒక్కడే ఇంకా వేరొక వేరొకడు లేరు అనేటువంటి విషయాన్ని వివరాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహ రాధికులకు చెప్తూ ఉన్నాడు ఈరోజు ఆ విధానంలో చెప్తూ వాళ్ళందరి దేవుని దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పౌరులు చేస్తా ఉన్నాడు ఆ విషయాలన్నీ కింద వరకు అవన్నీ చెప్పబడుతూ వచ్చినాయి ఈరోజు నిజమే ఆ రోజు ఒక విగ్రహాన్ని చేసుకొని దానికి పూజించి దాన్ని గణపరిచి అదే యథార్థం అనుకుని ఉన్నటువంటి వాడున్నారు కాని ఈ రోజు అది శరీర సంబంధమైనటువంటి విగ్రహారాధన అసారు గాని ఇవాళ దాన్ని తీసుకొచ్చుకొని ఆత్మీయ దశలో ఆత్మీయంగా ఆ మనసులో ఉన్నటువంటి విగ్రహాలను వదిలించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు ఈ రోజు ఉన్నారు క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు ప్రతి ఒక్క మనిషిలో ఒక రహస్యంగా ఉన్నటువంటి ఒక పాపం చేసేటువంటి లక్షణం ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలో అది అది చిన్న అబద్ధమే కావచ్చు చిన్న మోసమే కావచ్చు చిన్న కుక్తో ఉన్నటువంటి పనే కావచ్చు లేదంటే ఇంకా దేవునికి వ్యతిరేకమైంది ఏదో ఒక ఆయస్కరమైందని ఉండొచ్చు కళ్ళక కనపడిందని చూసే పౌలు ఆ రోజు వ్యాకుల పడి పౌరులు దాన్ని చూసి ఎంతో ఆయన నొచ్చుకొని బాధపడి ఏంటి ప్రజలు ఇట్లా అన్నారు పాడైపోయే పరిస్థితిలో ఉన్నారని అనుకుంటే ఆత్మీయ దశలో ఈరోజు దేవుడు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను చూసి ఆయన కూడా చింతచేవాళ్ళలాగా ఉన్నాడు ఎందుకు అని అంటే రక్షణ అనేది ఉచితంగా రాలేదు ఎవరికి అదేదో ఊరికినే డబుల్ బెడ్ కొనుక్కుంటే వచ్చేటప్పుడు మంచినీళ్ళ లాంటిది కాదు మనం మన సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డ వారి అంటే మనము అనేది ఇక్కడ రక్షించబడిన వారే కాదు కానీ రక్షించబడని వారికి కూడా దేవుడు తన రక్తాన్ని కాచి ఆయన రక్తం ద్వారా ఎవరైతే ఆ పాపాన్ని విమోచించుకుంటారో ఆ పాపాన్ని కడుక్కుంటారో వారి కోసం కూడా అయితే మన జీవితాల్లో ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా వేళ లేకుండా ఉండి కానీ ఎదుటివారి జీవితాల్లో ఒక విగ్రహం అది ఏంటి అని అంటే ఆ పాపం అనే విగ్రహం లేదంటే పాప సంబంధమైనటువంటి విగ్రహాలు ఏవో కొన్ని ఉంటాయి వాటిని ఈరోజు పౌలు ఎలాంటి మినిస్ట్రీని నడిపిస్తా ఉన్నాడో పౌలు ఎలాంటి పరిచర్య తీసుకెళ్తా ఉన్నాడో ఆయన చూసినప్పుడు వారి జీవితాల్లోంచి ఆ విగ్రహాల విగ్రహాలను తీసివేయడానికి వారిని ఒక మెయిన్స్ట్రీలోకి ఒక మంచి మార్గంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాడో ఎంత ప్రయాసపడుతున్నాడు వారిని నొ వారిని నొచ్చుకునే విధంగా ప్రవర్తించకర వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ వాళ్ళు చాలా కోపంగా ఉన్నప్పటికీ ఏంటి అని చెప్తా ఉంట కొత్త సంగతులు నేను అడిగినప్పటికీ ఆయన్ని ఆయన ఆయన మీద దాడి చేసినప్పటికీ కొంతమంది పోగిరి వాళ్ళని పోయి కొంతమంది అల్లరితో కూడుకున్న వారిని తీసుకొని పోయి టీమ్స్ గా ఏర్పాటి ఆయన మీద గొడవ పడుతున్న అయనికి ఆయనకి ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఆ అప్రదం కూడా పోయి గొడవ పడతా ఉన్నా వాడి మీద దాడి చేసే పరిస్థితులున్నా ఆయన ఎక్కడా కూడా మరి దరవకోకుండా ఆయన వారిలో ఉన్నటువంటి ఆ లోపాలు చేస్తున్నారు నిజమే మీ భక్తి మంచిదే మీరు చాలా భక్తి కలిగిన వారు కానీ ఈ భక్తి తెలియని దేవునికి మీరు చేస్తా ఉన్నారు నాకు అక్కడ కనిపించింది ఈ విషయం ఆ విషయాన్ని మేము చెప్తా ఉన్నా కానీ తెలిసిన దేవుడు ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన వాడు జనం పునాది దగ్గర నుంచి ఉన్నటువంటి వాడు ఆయన ఆయన ఈ రోజు ఊవిని మనకి ఇచ్చేటువంటి వాడు ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన కాకుండా ఇంకెవరు లేరు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా ఈ విషయాలను అనేకుల జీవితాల్లో విగ్రహాలు వారి దగ్గరికి మనం కూడా జరపాలి మనం కూడా ప్రకటించాలి వారి స్థితిని చూసి వేదన చెందేవారిలాగా దుఃఖపడేవారిలాగా వారి గురించి ప్రార్థించే వారిలాగా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ వేదనకరమైనటువంటి ఆ పరిస్థితులను దూరం వచ్చి ఆయన ఆయన్ని మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తాము ఆయన ఎప్పుడైతే వాళ్ళ జీవితాలకు అనుసంధానం చేస్తామో వాళ్ళని దేవుడు ఒప్పుకునే విధంగా మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో ఆ పరిచర్యలో ఆ మినిస్ట్రీలో పౌరులు కొనసాగించిన దాన్ని మనం కూడా కొనసాగించేవాడిలాగా ఉంటాం పౌరులు అంతగా ప్రయాసపడ్డాడు ముఖ్యంగా ఎక్కడా లేని ఆ పరిచర్య ఎక్కడ జరిగినంత పరిచర్య మొత్తం ఈ అపోస్తుల కార్యం ద్వారానే అసలు ఏ విధమైనటువంటి పరిచయం చేయాలి ఎలాంటి పరిచయం చేయటం వల్ల మరి మన దేవుణ్ణి అందరికీ పరిచయం చేయగలం ఎందుకంటే అక్కడ చాలా విషయాలు చూస్తూ ఉంటాం పౌర్మిని స్త్రీలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు పౌర్ణమి స్త్రీలు స్వస్థపరచబడిన వారు ఉన్నారు పౌర్ణ్యూనిశ్రీలో చనిపోయి తిరిగి లేపబడ్డే వారు ఉన్నారు ఆయన వెంబడించిన వారు ఉన్నారు ఆయన వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు ఆయన శ్రమ పొందిన విషయాలు ఆయన పరిచయంలో ఎక్కడా కూడా కొద్దిన్నా కూడా సొంపడినట్లు లేదు ఆయన చెప్తాడు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో కనీసం ఆయన భోజనం చేసినా కూడా పని చేయకుండా మీటనే భోజనం కూడా చేయలేదు అనేక విషయాలు ఆయన నేర్పిస్తూ వచ్చాడు కానీ ఒక యాజకులుగా లేదంటే ఒక విశ్వాసులుగా ఒక స్వాతికులుగా లేదంటే ఒక దేవుని వెంబడించేటువంటి యవనబిట్టలుగా పౌరుని చూసినటువంటి పౌరులను చూసి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలను ముఖ్యంగా పరిచర్లో మనం పొందుకోకపోతే మనం అనేకులకి మనం ఇంట్రడ్యూస్ చేయపోతే అదేమవుతుంది అనేది కనీసం ఆ పేరెంట్స్ లాగా అందులో అక్కడ ఉన్నటువంటి వాడిలాగా కూడా ఏ కాలిక మనకు మనం చే బోధించుకొని మనం ఆ బాగా జరిగింది బాగా చెప్పుకున్నారు అంతా బాగుంది అని అనుకుంటాం కాని అది మనకు మనకు మాత్రమే సరిపోతుంది కానీ ఎప్పుడైతే ఈ పౌరు పరిచర్యను ఈ అపోస్తుల పరిచర్యను ఎప్పుడైతే సంఘాలలోకి చిన్న చిన్న గ్రూపుల్లోకి చిన్న చిన్న గ్యాదరింగ్స్ లోకి మనం ఇంట్రడ్యూస్ చేసి ఆ పరిచర్ విధానాన్ని మనం మార్చుకుంటే వెళ్ళక వెళ్ళకపోతే ఎట్టి పరిస్థితుల్లో మతపరమైన క్రైస్తవ జీవితాలను మార్చలేము ఆ మతపరమైన క్రైస్తవ జీవితాలు ఆ రోజుల్లో యూదులు ఏ విధంగా వారి ఆచారాలను బట్టి వీళ్ళు చేసేటువంటి పద్ధతులు వీళ్ళు చేసేటువంటి ప్రార్థన విధానాలు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు అన్ని భూమిని తల్ల క్రిందులు చేశారు వాళ్ళు ఎక్కడికి కూడా ఇచ్చారు అనేటువంటి గొప్ప గొప్ప సంగతులను తెలిసి కూడా ఈరోజు స్వీకరించలేని పరిస్థితుల్లో ఆ యూదులు ఎట్లా ఉన్నారో ఈరోజు మతక పరమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వారు అట్లాగే ఉన్నారు ఆ విధంగానే ఉన్నారు వాళ్ళందరికీ ఇదిగోండి ఆ విమోచన ఆ రక్షణ అందాలి అనంటే ఆ యేసు ప్రభు యొక్క జన మరణ పునరుద్ధానాల్లో వారు పారిపాలన పొందాలి అనంటే ఆ రోజు వీళ్ళకి అప్పబడి అప్పగించబడినటువంటి వీళ్ళకి అప్పగింపబడినటువంటి ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో అపోస్తుల కార్యాలు లేదంటే ఆ ఈ మినిస్ట్రీ ఆపోస్తుల బోధ అపోస్తుల బోధ వాళ్ళు చేసినటువంటి కార్యాలు మన మినిస్ట్రీల్లో లేకపోతే అది ఆవితంగా ఆశీర్వాదకరంగా ఒకేసారి మార్పు తీసుకురాలి కాని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంత ఆ విధానాల దగ్గర మనం వెళ్ళగలిగితే వాటిని మనం ధ్యానించగలిగితే ఆ బోధించే క్రమం కాని ఆ దేవుణ్ణి ఆరాధించే క్రమం లేకపోతే ఆ ఆ దీంట్లో గొప్ప సంగతులు గాని మన మినిస్ట్రీలో ముఖ్యంగా ఇంట్లో మినిస్ట్రీలో జరగాలి అని అంటే అనుకోండి ఆ విగ్రహాలు ఏమీ లేకుండా చూసుకోవాలి రెండోది ఆ ఇచ్చేటువంటి బలి ఏదైతే ఉందో శారీరక బలి కాదు కానీ కృతజ్ఞతా స్థుతులు దేవునికి చెల్లించుకుంటూ ఆయనకి ఆ స్థుతులు యాగంగా చెల్లిస్తూ స్థుతును బలిగా అర్పిస్తూ మన జవ ఫలాన్ని దేవునికి గణపరిచి ఆయన ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప గొప్ప తరగతులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పొందుకొని అనేకుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండేలాగా మన పరిచర్య ఉండాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటల దేవుడు తన వెనికిళ్ళు దీవించి ఆశీర్వదించిన దాకా ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగింది తండ్రి జీవ కలిగిందేవా మీ నాకు ఎంతో ఉన్నారు ప్రభా తండ్రిదిగా ఆయన పౌలు ఆయన చేసిన మినిస్ట్రీ ప్రభా అయా ఐదుగానైనా ఒక విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్లి అయ్యా వారు చేస్తున్నటువంటి అయాదుగునైనా తప్పుని పొరపాటుని వారికి అర్థమయ్యే రీతిగా చెప్పి మీ వైపుకు త్రిప్ చేశారు తన రీతిగా ఈ రోజుల్లో నిజంగా అలాంటి టీచింగ్స్ అలాంటి అయా ప్రీచింగ్స్ లేవు గాని ప్రభా ఐదుగోనైనా అపోస్తుల కార్యాలను నిజంగా ఎన్ని సంఘాల్లో ఎంత బలంగా దాన్ని ధ్యానించగలుగుతున్నారో తెలియదు గాని ప్రభా అయా ఐదుగానైనా ప్రతి గొప్ప అపోస్తుల బోధ అరిగించబడిలాగునా అందరూ ఆ బోధ నుంచి తిరిగి ఆ బోధ వైపు త్రిప్పుబడి అనేకుల్ని రక్షించే విధంగా ప్రభావి మార్చండి అయా చిట్టు దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి మీరాకడా ఎప్పుడు వస్తుందో మాకు తెలీదు ప్రతి సూచిక కార్యం ప్రభా నెరవేర్చబడేటువంటి దినాల్లో ఉన్నాం అయ్యాధిగొనయనా కాబట్టి ప్రభా వీళ్ళనంత వరకు అనేకుల్ని ముఖ్యంగా కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లు లాగమని అయా మీరు చెప్తున్నారు అయ్యా ఆ విధంగా లాగాలి అని అంటే ప్రభా అయాగునైనా అపోస్తులకు మీరు ఎలాంటి శక్తినిచ్చారో ఎలాంటి బలాన్ని ఇచ్చారో ఎలాంటి గొప్ప సంగతులను చేయడానికి కావలసిన పరిశుద్ధ శక్తినిచ్చారో అలాంటి శక్తిని మాకు మీరు అనుగ్రహించండి తండ్రిగా దాని ద్వారా మేము ఏ సంఘాల్లోకి వెళ్లి బోధించినా ఎక్కడ ప్రకటించినా ఎక్కడ ఏ సంత వీధుల్లో మేము ఏ విగ్రహారాధికులతో మేము మాట్లాడినా అయాదుగునైనా వారి జీవితాల్లో వెంటనేటువంటి వారి జీవితాల్లో గొప్ప పెనుమార్పు జరుగులాగునా అయ్యా వారందరూ మీ వైపు ఆకర్షించబడలాగా మీ తలంతునివ్వండి అట్టి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభా ఎదుగునైనా మాలో ఉన్నటువంటి లోపాలను శాపాలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోక తండ్రి కేవలం ప్రభా మీ నామ మహిమార్థమై అలాంటి తలంతులనిచ్చి ప్రభావ పరిచయలో బలంగా విస్తారంగా వాడుకోవని ప్రార్థన చే తండ్రి మారవలసిన వారి సంఖ్య అనేకులు ఉన్నారు అయ్యా వారు మారాలి అంటే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వాళ్ళు చూడాలి వాళ్ళు చూడాలి అంటే ప్రభా ఇదిగోనైనా మీరు ఆ పోస్తులకి ఇచ్చినటువంటి అయ్యా ఇదిగోనైనా ఆ భారం ప్రభావం గొప్ప గిఫ్ట్స్ ఆయన ఉన్నాయో అయా మినిస్ట్రీలో చనిపోయిన వారిని లేపబట్టడానికి అయ్యా మీ వైపు ఆకర్షించబట్టడానికి గొప్ప గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరమైన సంగతులను చేయడానికి అయ్యా ఇదిగోనైనా మీరు ఎటువంటి కృపను వారికి అనుగ్రహించారు అటు మమ్మల్ని కూడా ప్రభా మీ కృప జ్ఞాపకం చేసుకుని మాకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోనైనా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాల్లో కూడా గొప్ప తలంతులను అనుగ్రహించి మీ సేవా పరిచర్లు బహు విస్తారంగా వాడుకోనండి తండ్రి ఇదిగోనైనా మీరే సమస్త గ్రంథ మహిమ ప్రభావాన్ని మీరే పొందుకోమని తండ్రి ఇదిగోనైనా మాకు తలంతులు ఇచ్చిన పరిచర్లో మీరు మీరు మేము వాడబడేలాగా మీకు అనుగ్రహించమని ఏఐ మనల్ని ప్రార్థిస్తూ ఏసై నామంలో అడిగి విడుకుని ప్రార్థించి ముందుకున్నాం తండ్రి ఐ మీన్ ఫైజ్లాడ్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి శాంతి సమాధానం నెమ్మది మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడే ఇండి నడిపించిన మహిమ పొందునక్రీస్టర్ आमेन प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड ऑफ द सब प्रेज द लॉर्ड ब्रदर्स एंड सिस्टर्स प्रेज द लॉर्ड एंड द की प्रेज द लॉर्ड एंड द सिस्ट प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड अंदर की प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड का प्रेज लॉर्ड